చిరుపూర్ వెళ్ళొస్తాడు మద్రాసు వేసాకి వెళ్తాడు అది యాంటిసిపేట్ చేస్తూ ఉంటాడు వేసా అవచ్చింది వేసవచ్చు వస్తుంది వేసా అవుతుంది అని ఆర్ంటిసిపేట్ చేస్తూ ఉంటాడు ఏదో దృష్ణా అందని చెప్పాను అది పరోక్ష ఫలమే ప్రత్యక్ష ఫలం కాదు అది కాబట్టి అలా యాంటిసిపేట్ చేస్తూ ఉంటాడు అలాగే ఇంకా ఇవేవో యాంటిసిపేషన్స్ ఇది కావాలి అది కావాలి పూజ బాగా చేశాము కాబట్టి లాభాలు బాగా వస్తాయి బిజినెస్లో అని అలాగే యాంటిసిపేషన్ చేస్తూ ఉంటాడు దానివల్ల వాడు అది కూడా తీవ్రమైనటువంటి కర్మఫలాశక్తి అది కూడా మనిషి యొక్క హృదయాన్ని కలుషితుంది వన్ టు ఐఏ ఇప్పుడు అది కూడా మనం నిధులు అంటే భవిష్యత్తులో మనకి ఇప్పుడు చేస్తున్న కర్మలకి భవిష్యత్తులో రాబోయే ఫలాల గురించి ఇప్పటి నుంచి కళలు గనుట మానివేసి కర్మని నిబద్ధతతో చేసేసుకుని కర్మఫలాన్ని ఈశ్వరుడికి వదిలిపెట్టేటం ఏమన్నా కర్మఫల ఆసక్తి ఉంటే తప్పేట మీరు అనొచ్చు అనేక దోషాలు ఉన్నాయి ఒకటి కర్మఫలాసక్తి ఉన్నట్లయితే కర్మ డిస్టర్బ్ అయిపోతుంది కర్మని మీరు పూర్తిగా ప్రేమగా మనస్సు పూర్తి మనస్సు చేయలేకపోతారు కర్మ దెబ్బతింటుంది నెంబర్ వన్ మీడియా ఒకరిగా తయారవుతుంది నెంబర్ టూ మీకు కర్మఫలం ఉందో ఆసక్తి ఉన్నా లేకపోయినా వచ్చి కర్మఫలం ఏదో దాని టైం అది ఈశ్వరుని యొక్క అనుగ్రహ రూపంగా వస్తుంది మీ ఆసక్తి పెట్టుకోవడం వల్ల దాని కర్మఫలంలో హెచ్చు ఉండదు తగ్గు ఉండదు హెచ్చు తగ్గులే ఉండవు వాడు తూకం వేస్తున్నాం అనుకోండి మీకు కేజీ మెటీరియల్ వాళ్ళు తూపం వేస్తున్నాం అనుకోండి మీరు ఇక్కడ ఊరికే వర్కప్ అయిపోతే వాడు తూకంలో ఏమైనా హెచ్చు వేస్తాడా తగ్గు వేస్తాడా కొంచెం ఎక్కువ అనుకోండి ఆ పోసేపోసే సంచులో అంటే వాడు ఏం పోలేదు వాడు ఆగం పద్దులు ద్వారా ఒక గుప్పి తీసుకువెళ్ళి దాంట్లో వేస్తాడు కాబట్టి వచ్చేదే వస్తుంది ఒక్కొక్కసారి హెచ్చు రాదు తగ్గు రాదు దీనికోసం ఇంకే వర్కప్ అయిపోవడమే మిగులుతుంది కాబట్టి వెదర్ యూ డిజైర్ ఆర్ నాట్ యూ విల్ గెట్ ది సేమ్ రిజల్ట్ వై టు డిజైర్ భవిష్యత్తులో సుఖం వచ్చేది ఉంటే సుఖం వస్తుంది దుఃఖం వచ్చేది ఉంటే దుఃఖం వస్తుంది వై టు యూ డిజైర్ సుఖం కావాలి దుఃఖం వద్దు అని డిజైడ్ చేయడం అవసరం కదా యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉన్నది హయ్యర్ పవర్ అది సుఖమిచ్చేది ఉంటే సుఖమే మీ డిజైర్ వల్ల అదేం మారదు దుఃఖం ఇచ్చేది ఉంటే మీ డిజైర్ వల్ల అదేం మారదు కాబట్టి మనం ఏం చేయాలి డిజైర్ చేయాలా లేకపోతే సుఖ దుఃఖాల్లో ఏది వచ్చినా నేను దృఢంగా స్వీకరించేందుకు నన్ను సంసిద్ధుని అవుతాను అని ఉండాలా ఏది ఉండాలి ఆ సంసిద్ధత ఉండాలి దాని పేరే కర్మఫలం చెప్తారు అక్కడికి ఫస్ట్ రెండు అయిపోయాయి ఇక ఆల్రెడీ రిసీవ్డ్ ఉంటాయి థర్డ్ ఆల్రెడీ రిసీవ్డ్ గురించి కంప్లైంట్ చేస్తారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా నేను అలాగా ఉన్నాను భగవంతుడు నన్ను నల్లగా పుట్టించాడు నల్లగా పుట్టించాడు అని మీరు కంప్లైంట్ చేస్తూ తెల్లగా పుట్టి ఉండాల్సిందే తెల్లగా ఉండి ఉండాల్సిందే అని ఎందుకు వేరే దానివల్ల దుఃఖంగా థింక్ కదా ఆత్మ న్యూనతాభావం కూడా నిర్మాణం అవుతుంది మనకి ఇచ్చిన మనం యాక్సెప్ట్ చేసేయటం జ్యుట్టు తెల్లబడింది ఐ యాక్సెప్టెడ్ హండ్రెడ్ యాక్సెప్ట్ చేసేయటం ముక్కు ఒక్కరగా ఉంది ఐ యాక్సెప్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెంట్ కోసం ప్లాస్టిక్ సర్జరీకి పెరిగట్టడం కాదు టెక్సస్ లో ఒక లేడీ ఒక ఆమె ఇరవై తొమ్మిది సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని గినిస్ బుక్ హోల్డ్ రికార్డ్ లోకి ఎక్కిందాడు గినిస్ బుక్ లో ఎక్కిందో లేదో సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు దాని మీద సిఎన్ఎన్ లో ఒక చర్చ జరిగింది నైన్ క్లాక్ ప్రైమ్ టైమ్ ఒక చర్చ సిఎన్ఎన్ లో కింగ్ ల్యారీ లైవ్ అని చర్చ కార్యక్రమాన్ని దాంట్లో ఈ చర్చ ఆవిడ ఆవిడని తీసుకు వస్తాడు ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్స్ ఇంటర్వ్యూ చేస్తాడు తర్వాత అమెరికన్ ప్లాస్టిక్ సర్జర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసాడు అన్ని ఇంటర్వ్యూలో నేను చూసాను ఆవిడ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది ముక్కు కొంచెం ఒంకరగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం చేసిన తర్వాత ఏమైనా సౌందర్యం పెరిగిందా అంటే సౌందర్యం అన్నది అంత కలిసి ఉంటుంది కానీ ఉక్కు ఒక్కదా అలా ఉండదు సౌందర్యం ముక్కులు ఒక్కదాని కనుగోలు ఒక్కటి కల కను రెప్పలు ఒక్కటి అలా ఉండదు సౌందర్యం సౌందర్యం అన్నది సమగ్రంగా ఒక అభిప్రాయంగా ఉంటుంది కానీ వీళ్ళు అలా చేయలేరు ప్లాస్టిక్ సర్జరీ అంటే చేయలేరు కదా అంత అందులో ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ముక్కుకి ఎండ్ ఆఫ్ ది నోట్స్ రీఆర్గనైజ్ చేయడం అని చేశారు చేస్తే ఆవిడ పరిస్థితి ఏమిటంటే ఆవిడ ముక్కు చీదినట్లయితే రక్తం పడుతుంది ఎందుకంటే లోపల నెరవసం అనే కొంత డిస్టర్బ్ అయ్యి షీదితే రక్తం పడుతుంది షీ కెనాట్ బ్లో హర్ నోస్ తెలుగులో చేపంటే ఇంగ్లీష్ లో బ్లో అని అంటారు వరల్డ్ సో షీ కెనాట్ బ్లో హర్ నోస్ ఇఫ్ షీ బ్లో హర్ నోస్ షీ విల్ గెట్ బ్లడ్ అవుట్ అయితే పెయిన్ వస్తుంది ముందు తర్వాత బ్లడ్ వస్తుంది కాబట్టి ఆవిడ ఏం చేస్తుందో తెలిసిన ఇప్పుడు చెవిలో ఈ జాన్సన్ అండ్ జాన్సన్ చెవికి స్టిక్స్ ఉన్నాయి చూడండి అవి కొడుకు పెట్టుకుని వాటిని ముక్కులో పెట్టి ఇలా ఇలాగా చూసా ఒకటి పరిస్థితి ఉంటుంది దట్ ది ఓన్లీ వే టు క్లియర్ ది నోస్ షికనాట్ బ్లో ది నోస్ టు క్లియర్ బ్లో చేస్తే ప్రాబ్లం సమస్య అదే అది ముక్కులోకి పెట్టి ఆ కాటన్ ఉన్న ప్యాడ్ దాంతో క్లియర్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ చేసుకోవాలి డైలీ ఈ ఓ పది ప్యాడ్ సంచిలో పెట్టుకుంటుంది ఎందుకంటే షికనాట్ బ్లో ది నోస్ అప్పుడు సర్జికల్ అసోసియేషన్ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడిగారు వీడికి సర్జరీ చేశారు కదా డాక్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చారు కదా మీ ఒపీనియన్ ఏమిటారు ఆయన ఏం చెప్పాడు వాషి నీడ్స్ ఈజ్ నాట్ ప్లాస్టిక్ సర్జరీ వాషీ నీడ్స్ ఈజ్ అ సైకాలట్రిస్ట్ కన్సల్టెన్సీ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పాడు తర్వాత ఇంకో మాట చెప్పాడు ఈ సర్జరీస్ అన్ని కూడా అనేటిక్కల్ అని చెప్పాడు అని ఇంకో మాట ఏమని చెప్పాడంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తర్వాత ఎఫ్డీఏ వాళ్ళు ఈ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీల విషయంలో అనెటికల్ ప్రాక్టీసెస్ ని రికగ్నైజ్ చేసి వాటిని మనం వాటిని కంట్రోల్ చేసి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు అని ఫైనల్ గా ఇంకో మాట కూడా వాళ్ళు వేళ చెప్పారు ఇటువంటివి వరల్డ్ మొత్తంలో లాస్ట్ వెగాస్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ అనెటికల్ ప్లాస్టిక్ సర్జరీస్ అని కూడా చెప్పారు అక్కడ లాస్ట్ వెగాస్ లో ప్రతి చోట ప్లాస్టిక్ సర్జరీ దుకాణాలు పాన్ షాపులు ఉన్నట్టుగా ఎందుకు చెప్పేంత కదా మేము ఒక్క పాయింట్ చెప్దామని ఏదో పిచ్చిగా చెప్పాను ఆ పాయింట్ ఏమిటంటే వాట్ ఐ హ్యావ్ ద బాడీ ద సెన్సార్ గల్స్ ద మైండ్ ఉంటుంది దానికి కొంచెం ఐక్యూ ఉంటుంది ఓ రకం ఐక్యూ ఉంటుంది ఒక రకం ఐక్యూ ఒకప్పుడు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది ఒకప్పుడు వేదం వదిలించి రోజుల్లో మొత్తం అన్నీ గుర్తుపెట్టుకుంది ఇవాళ తర్వాత తర్వాత ఆ గుర్తు కొంచెం తగ్గింది ఆ ఇప్పుడు స్థలంలో ఉన్న చూసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ ఏం గుర్తు పెట్టుకుంటూ ఉన్నాయో లెవెల్కి వచ్చాం ఐక్యులు తగ్గుతూ ఉంటుంది అదే ఇంటలెక్ట్ ఇవన్నీ కూడా ఒక హయ్యర్ పవర్ యొక్క కారణంగా ఇవన్నీ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి ఆ ఫంక్షనింగ్ ఆఫ్ ది సెన్సార్స్ అండ్ ది బాడీ అండ్ ది ఇంటలెక్ట్ దాని మీద మీరు డిమాండ్స్ పెట్టి అది యాక్సెప్ట్ చేయకుండా స్ట్రెస్ పెంచేసుకుని అలా ఉండకూడదు ఐ యాక్సెప్ట్ టోటల్లీ నా శరీరం ఆరోగ్యం ఎంత మాత్రమే ఎంతకంటే ఎక్కువ ఆరోగ్యం దానికి రాదు ఈ మోకాలు ఎంతకంటే అవి బాగుపడవు అవి ఏవో అవో ఉన్నవేవో ఉన్నాయి ఐ యాక్సెప్టెడ్ సర్జరీ నో సర్జరీ ఐ యాక్సెప్టెడ్ ఆల్ అవాయిడబుల్ సర్జరీ అవాయిడ్ చేసేట ఆల్ అవాయిడబుల్ మెడిసిన్ అవాయిడ్ చేసేట అన్అవాయిడబుల్ మెడిసిన్ అన్అవాయిడబుల్ సర్జరీ ఇంకా మెడిసిన్ దగ్గరికి వెళ్ళే ఉంటే ఇంకా తప్పనిసరి అయితేనే వెళ్తా యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ లో వస్తాయి అన్నీ వస్తాయి రావాల్సినవన్నీ వస్తాయి ప్రికాషన్స్ తీసుకునేవి తీసుకుంటాం బట్ యాక్సెప్టెన్స్ జుట్టు తెల్లగా ఉండరాదు దట్ ఈస్ రిజెక్షన్ ఆఫ్ కర్మఫల యాక్సెప్టెన్స్ అండ్ కర్మఫల ఇప్పుడు మీకు మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను ఈ ముడతలు మన భారతదేశంలో మనం ముడతల్ని పురుషులు స్త్రీలు కూడా చాలా గ్రేస్ఫుల్ సొగసుగా మనం ధరించి ఉంటాం ముడతలు పడ్డాయి అనుకోండి దాని అర్థం ఏంటంటే నేను సీనియర్ సిటిజన్ ని నాకు అందరూ సమాజంలో అందరు రెస్పెక్ట్ ఇస్తారు ఒక గ్రేస్ఫుల్గా ఐ వేర్ దోస్ రింకిల్స్ గ్రేస్ఫుల్లీ లేడీస్ కూడా ఎల్డర్లీ ఉమెన్ దే ఆర్ రెస్పెక్టెడ్ ఒక మదర్ పార్వతీదేవి అయ్యా అమ్మ మీరు వచ్చారా మీరు పార్వతీదేవి వచ్చినట్టే మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే wrinkles are respected italy wrinkles are not looked down they are respected wrinkles lekuna nunnaga unna young ladies undaru ye anubhavam ledhu bichu bichu veshalu isthuntaru vallu pakkana pettanu wrinkles are respected in this country whereas you go to america akada ladies salon taralu chestunnaru andarusthe fix stress lo untaru white business man indians vaane untaru అక్కడ ఉండే వైట్ విమెన్ కి టెరిఫిక్ స్ట్రెస్ ఏమిటో స్ట్రెస్ తెలిసినా రింకిల్స్ రాకూడదు నేను చూస్తా నాకు తెలుసు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది విమెన్స్ ఎల్డర్లీ విమెన్ ఆర్ అండర్ టెరిఫిక్ స్ట్రెస్ బికాస్ యూ డోంట్ వాట్ డ్రింకిల్స్ దాని మీద రిసెర్చ్ ఆ రిసెర్చ్ పేరు ఏమిటో తెలిసినా అలా నేను చెప్పిన పేరు పెట్టడం వాళ్ళు దాన్ని చక్కగా అందమైన పేరు పెట్టాలి యాంటైఎజీంగ్ రిసెర్చ్ అంటారు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాన్ టై ఏజీంగ్ రిసెప్షన్ న్యూయార్క్ మన హేటంలో ఉంది ఏమిట్రా వీళ్ళు చేసే రిసెప్షన్ నేను మొత్తం దానితో పరిశీలిస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రింకుల్ వచ్చింది ఏం చేస్తారు ఏం చేస్తారో తెలిసిన వాళ్ళు దాంట్లోకి ఇంజెక్షన్ ఇస్తారు సమ్ లిక్విడ్స్ ని ఇంజెక్షన్స్ ఇస్తారు స్టిరాయిడ్స్ క్రీమ్లు కెమికల్స్ ఇవన్నీ పెడతారు క్రీమ్స్ ఉంటాయి రింకుల్స్ ని తగ్గించే క్రీమ్స్ నాకు తెలిసి రింకిల్స్ అంటే చొక్కాకి ప్యాంట్కే ఉంటాయని నేను అనుకున్నాను ఈ రింకిల్స్ గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు అవి ఒక ఆరు మాసాలు అయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫేస్కి మళ్ళీ తయారు ఎందుకంటే మళ్ళీ అదంతా అధ్వాన్నంగా తయారవుతుంది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి దానికి ఇన్సూరెన్స్ ఇవ్వరు ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే చాలా కాస్ట్లు పడతాయి సొసైటీ అంటే అర్థం ఏంటంటే దేహంలో వచ్చే మార్పులను కూడా మనం స్వీకరించలేకపోవటము ఆ ఆసక్తి వాట్ ఐ గాట్ ఈస్ కర్మ ఫల అండ్ ఐ యాక్సెప్ట్ ఎట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ డిమాండ్ ఆర్ అటాచ్మెంట్ ఇది థర్డ్ ఫోర్త్ ప్రారంభ కర్మంలో ఇంకా అన్ ఫలాలు భవిష్యత్తులో వస్తాయి మనం ఎంతకాలం జీవించాలి అది అన్ రిసీవ్డ్ ఫలంగా ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇంట్లో పిల్లలు పిచ్యూ వీళ్ళు ఎలా ఉంటారు కొంతమంది ఇటు ఉంటారు అటు ఉంటారు అన్ని రకాలు ఉంటాయి కలగాపులకంగా ఉంటుంది అంతా ఒక్క రకంగానే ఉండదు ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉండాలనుకుంటే నలుగురు ఇంజనీర్లు నలుగురు డాక్టర్లు నలుగురు అలాగే డబ్బులు లక్షలు సంపాదించరు రెండో ఒకరు వ్యవసాయం చేసి కొన్ని ఉంటారు అన్ని రకాలు ఉంటారు కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి జీవితంలో వచ్చే ఘటనలు అన్నిటినీ కర్మఫల రూపంగా ఉంటాయి కనుక I accept. Four levels of acceptance. That means karma bhalan khyatva. Now we have freedom of freedom. Yutthak karma bhalan khyatva. Wow. But what we are saying is shantim atnoji. There is a lot of peace. There is a lot of peace. లోకంలో మనిషికి తనకి ఏది కావాలో కూడా తెలియని స్థితిలో అజ్ఞానంలో మనిషి ఉంటాడు మనిషిలాంటి వాడి అంటే చిన్నపిల్లవాడు ఉంటాడు వాడు వీధిలోకి మట్టిలోకి వెళ్ళి చేతిలో ఆ బురదలోని మట్టి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు ధూళి ఆ దుమ్ము తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు అలా ఎందుకు చేస్తున్నాడంటే వాడికి ఏది కావాలో వాడికి తెలియదు వాడికి కావాల్సింది దుమ్ము కాదు వాడికి కావాల్సింది ఏంటంటే కొంచెం పండు ముక్కో ఏదో కావాలి అది తెలియదు వాడికి మనుషులు అలాగే కాదు అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది తల్లికి తెలుసు వాడికి ఏం కావాలో అని చేత తల్లి వెళ్ళి చేతి మీద కూడుతుంది చేతి మీద ఎందుకు కొడుతుంది వాడికి ఒక లెసన్ డిసిప్లిన్ కోసం చేతి మీద కూడుతుంది ఆపద కొడుతుంది వాడు మళ్ళీ మళ్ళీ కొడుతున్నాయి వాడు అప్పుడు ఏడుస్తాడు చేకడుగుతున్నాడు కడిగి చేతికి ఒక పండుతుంది నిమిషాల తర్వాత ఏడవడం మానేసి ఆ పండు ముక్క తింటాడు మనిషికి ఏం కావాలో తెలియదు మనిషి అనుకుంటాడు ధనం కావాలనుకుంటాడు చిన్నపిల్లవాడు బూడిది నోట్లో పెట్టుకోవడం ఎలాంటిదో నాకు ఇంత మూట కావాలనుకోవడం అలాంటిది జూడిదండి దానివల్ల ఏమీ ఉపకరణం లేదు ఇప్పుడు నాకు లక్షం ఉంది ఇంకో పది లక్షలు వచ్చింది నాకు అది జూడిది వెంట ఇట్ నో వర్త్ ఎందుకంటే మీరు తిని భోజనం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా హ్యాపీగా భోజనం చేయగలుగుతారు ఈ లక్షను మీరు పది లక్షలు చేస్తే మీకు భోజనం చేయడానికి కూడా టైము ఉండదు ఆ భోజనం అది ఇమడదు కూడా ఆ రుచి కూడా ఉండదు బూర్జైపోతూ ఉంటుంది నోట్లో ఎందుకంటే వీళ్ళు టెన్షన్లో ఉంటాడు ఈ లోపల ఫోన్ వస్తుంది ఇంక ఈ పోతుంది అవుతా కాబట్టి మనిషికి తనకి ఏది కావాలో మనిషికి తెలియదు ధనం కావాలనుకుంటాడు మనిషికి కావాల్సింది ధనం కావాలి అంకు విలువ దానికి ఉన్నది కానీ మనిషికి కావాల్సింది ధనం కాదు అధికారం కావాలనుకుంటాడు అధికారం ఏమిటి నెత్తనెస్ ఏం చేస్తారు మన సీనియర్స్ అధికారాన్ని ముప్పై ఏళ్ళు అధికారం అనుభవించారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి సీనియర్లు అధికారం ఏం ఉద్ధరించింది మీకు అర్థమైందో లేదో పోలండి ఉంది ద్వారా ఏ అధికారం ఏం ఉద్ధరించింది మనిషికి కావాల్సింది అధికారం కాదు కాదండి మనిషికి కావాల్సింది సుఖము నువ్వు అనుకుంటున్న సుఖం కూడా అది కూడా కాదు మనిషికి కావాల్సింది మరి ఏమిటి కావాలి మనిషికి చూడండి మనిషికి కావాల్సింది శాంతి ఇది వేదాంతం యొక్క మౌలికమైన ప్రతిపాదన మోస్ట్ ఫండమెంటల్ కీసెస్ ప్రపోజిషన్ అది గుర్తి అది మనిషి గుర్తించాలి నేను కోరావలసినది శాంతి ఎందుకంటే సపోజ్ నాకు కోరిక ఉన్నదనుకోండి ఆ కోరిక తీరినప్పుడు నాకు సుఖం కలుగుతుంది సుఖానుభవం కలుగుతుంది ఆ సుఖానుభవం యొక్క డైనమిక్స్ ఏమిటంటే కోరిక అంటే అశాంతి అని అర్థం కోరిక పుట్టగానే మనస్సులో అలజడి అశాంతి నిర్మాణం అవుతాయి ఎందుకంటే ఆ కోరిక తీరుతుందో తీరదు అనే టెన్షన్ ఉంటుంది భయం ఉంటుంది దానికి కర్మ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అలజడి ఉంటుంది ఆ కోరిక తీరుతుంది తీరిన వెంటనే ఈ అలజడంతా తగ్గిపోతుంది అశాంతా పోతుంది మనసు శాంతమైపోతుంది ఆ శాంత అవస్థలో వాడికి లోపల ఉన్న ఆనందం అనుభవానికి వస్తుంది వాడు ఏమనుకుంటాడంటే ఆ కోరిక చేరడం మూలంగా ఆనందం వచ్చిందనుకుంటాడు అది బయట నుంచి వచ్చిందనుకుంటాడు బయట నుంచి రాదు లోపల నుంచి వస్తుంది అయితే బయట ఒక పరిస్థితి ఫుల్ఫిల్ అయినప్పుడు లోపల నుంచి వస్తుంది బయట ఒక పరిస్థితి ఫుల్ఫిల్ అయినప్పుడు లోపల నుంచి వచ్చింది కాబట్టి వాడు బయట నుంచి వచ్చిందని భ్రమపడతాడు ఆనందం బయట నుంచి వాళ్ళది లోపల నుంచి వచ్చింది ఎప్పుడు వస్తుంది లోపల నుంచి లోపల అశాంతి తొలగిపోయినప్పుడు వస్తుంది అశాంతి వల్ల పుట్టింది కోరిక వల్ల పుట్టింది అశాంతి తొలగింది కోరిక తీరింది కాబట్టి అశాంతి తొలగింది అయితే ఈ తొలగిన శుభానే ఉంది కదా అశాంతి తొలగి శాంతి వచ్చింది కదా అలాకు దొరుకుతుంది ఎందుకంటే ఈ తొలగిన అశాంతి సరిగ్గా మళ్ళీ మూడు నిమిషాల్లో వచ్చేస్తుంది కాబట్టి వీడికి ఆ సుఖం మూడు నిమిషాలే ఉంటుంది ఆ మూడు నిమిషాలు కూడా బయట నుంచి రాలేదు లోపల నుంచి వచ్చి అయితే లోపల ఉన్న ఆనందము ఆత్మానందము అంటారు లోపల ఉంది కదా స్వరూపంలో ఉంది కదా ఈ ఆత్మానందము ఎలా లభిస్తుంది అంటే శాంతిని బట్టి లభిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి శాంతి కావాలి ఆకలిగా ఉన్న పిల్లాడికి దుమ్ము నోట్లో పెట్టుకుంటే ఆకలి తీరుతుందా తల్లిచ్చినటువంటి ఫలమో పండో అదేదో ముక్క నోట్లో పెట్టుకుంటే ఆకలి తీరుతుంది కానీ దుమ్ము పెట్టుకుంటే ఆకలి తీరుతుందండి ఆ ఇంకో ఇంత డబ్బు మూట సంపాదిస్తే మన కాలం నందులో శాంతి వస్తుందా ఇంకో ఇంత అధికారాన్ని శాంతి వస్తుందా రాదు మన శాంతి ఎలా వస్తుంది అశాంతిని తొలగించుకుని తన స్వరూపభూతమైన శాంతిని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి శాంతి కొత్తగా రాదు శాంతిని చెడగొట్టుకోవడం ఏముంటుంది తప్పిస్తే శాంతిని మీరు సంపాదించని అక్కర్లేదు ఆ అశాంతి అంటే శాంతిని చెడగొట్టే పరిస్థితులను దూరం చేసేస్తే శాంతి ఉండనే ఉంటుంది శాంతి సైలెన్స్ ఉంటుంది సైలెన్స్గా ఉండాలనుకోండి ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు మరి ఏం చేయాలి చేయాల్సిందేం లేదు మానేయాల్సింది ఉంది మానేయాలి శాంతిని చెడగొట్టే పనులన్నీ మానేయాలి శాంతిని ఏటో ఒకటి జరపడతాయి మనం మాట్లాడుతుంటే శాంతి డిస్టర్బ్ అవుతుంది మౌనంగా ఉండాలి సెల్ ఫోన్స్ ఉంటే శాంతి డిస్టర్బ్ అవుతుంది సెల్ ఫోన్స్ బంద్ పెట్టాలి ఇలాగేవో ఉంటాయి వెళ్తే వాడు చూపిస్తారు సెల్ ఫోన్లు కట్టేయండి అలా చూపిస్తూ చూపిస్తూ ఉండి ఉంటాడు మాట్లాడద్దు సైలెన్స్ మనం చిన్నప్పుడు చూపించేవారు ఇప్పుడు ఇప్పుడు ఏం చూపిస్తున్నారో ఏమోనో సైలెన్స్ మీరు సైలెన్స్గా ఉంటే ఆ సినిమా మీరు చూడొచ్చు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వేసేప్పుడు దాదాపు సినిమా ప్రారంభించేప్పుడు సైలెన్స్ అని అంటారు సైలెన్స్ కోసం ఏం చేయాలి ఏమీ చేయదు అంతవరకు చేస్తున్నామని ఆపేస్తే సరిపడుతుంది కాబట్టి హృదయంలో శాంతిని సంపాదించాలి మన కాబట్టి ఒకటి పాయింట్ మనకి కావలసింది శాంతి ఇది అత్యంత మౌలికమైన సత్యం దీన్ని గుర్తించాలి అంచేతనే మీకు వైదిక ధర్మంలో శాంతికి ప్రాధాన్యం మీరు ఏ మంత్రం మొదలెట్టినా శాంతితో ఉంటుంది దశశాంతులు ఉంటారు చాలా మంది దశశాంతులు దశాంతులు దశాంతులు కాదు దశ అలాగ దాన్ని అలా కలిపేత పది శాంతులు పది శాంతులు అంటే అర్థమైందంట ఒక్కొక్క శాంతిలో మూడు సార్లు శాంతి ఉంటాడు ఇలాంటివి పది చెప్తాడు దాని మీకు ఓవరాల్ గోల్ ఏమిటి స్పష్టం కదా శాంతి ఇస్త గోల్ ఇది చాల మట్టుగా శాంతద్యౌ శాంతమంతరిక్షం శాంతః శాంత పృథివీ శాంతా నక్షత్రాణి అని ఇలాగా జ్యోశాంతరంతరిక్ష శాంతి జ్యోతిశ్రాంతి దిశ్రాంతిరవాంతర దిశా దిక్కులు శాంతించారు అవాంతర దిక్కులు కూడా శాంతించారు అంటే మూలం ఈ విధంగా గ్రహాలు శాంతించాలి నక్షత్రాలు అన్ని శాంతి శాంతి శాంతి కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే శాంతి తప్ప ఏమీ అక్కర్లేదు శాంతే కావాలి ముఖ్యంగా వేదాంతులకు కావాల్సింది శాంతి శాంతిమే అస్తూ శాంతి శాంతిరేమ శాంతిమే అస్తూ మంత్రం అలాగే అవి శాంతే కావాలి శాంతే కావాలి అంచేతనే వేదాంత పాఠం మొదట్లో ఓం శాంతి శాంతి శాంతి పాఠం తర్వాత ఓం శాంతి శాంతి శాంతి వైదిక ధర్మము త్రయీ ధర్మము అని మనం యక్ష ప్రశ్నల్లోనూ అక్కడ కూడా చాలాసార్లు అన్నాం ఆ ధర్మము యొక్క మూల సూత్రం ఏంటంటే మనిషి కోరవలసినది శాంతి ఈ ధర్మం వల్ల లభించేది శాంతి ఈ శాంతి మూడు రకాలు ఒకటి మానసిక శాంతి రెండు నిద్రాశాంతి మూడు నైష్ఠిక శాంతి మూడు రకాల శాంతం మీరు నిద్రపోయారనుకోండి శాంతి అంతా శాంతం అయిపోతుంది ఆ శాంతిని కోరే మనం నిద్ర కావాలని కోరుకుంటాం ఎందుకంటే నిద్రలో చక్కటి అద్భుతమైన శాంతి లభిస్తుంది నిజానికి నిద్రకి మోక్షానికి తేడా ఎందుకంటే నిద్రలో దుఃఖం ఉండదు మోక్షంలో దుఃఖం ఉండదు అశాంతి ఉండదు నిద్రలో మోక్షంలో అశాంతి ఉండదు కానీ ఒక్కటి తేడా ఉండేది అదేమిటంటే నిద్ర వచ్చిపోతుంది స్థాయి కాదు మోక్షము రావడమే కానీ ఇంకా పోవడం ఉండదు నెంబర్ వన్ ఎందుకు ఈ తేడా ఎందుకు నిద్రలో శాంతి అజ్ఞానం రెండు ఉంటాయి మోక్షంలో అజ్ఞానం ఉన్నది కాబట్టి శాంతి ఉంటుంది అజ్ఞానం ఉండదు కాబట్టి ఇంకా శాంతి పోవడం లేదు కాబట్టి నిద్రారూపమైన శాంతి దానికోసం వేదాంతం అది ఎలాగా నిద్రారూపమైన శాంతి అదొకటి ఇప్పుడు కర్మఫల త్యాగం చేసిన వాడికే రాదు అది కర్మఫలం కోసం వర్క్ చేసేవాడికి కూడా నిద్రాశాంతి అనుభవంలో ఉన్నదే కానీ కర్మఫల ఆసక్తి పెరిగితే నిద్ర పట్టలే చాలా పెద్ద బేంజర్ ఉన్న వాడికి నిద్ర ఇప్పుడు లాటరీ రేపు పొద్దున్నే తీసేస్తున్నారు సిక్కిం లాటరీ వాళ్ళు రేపు పొద్దున్న తీసుకున్నారు ఇప్పుడు మీరు కొనేసుకోండి అని వాడు హడాగిడిగా టిక్కెట్లు అమ్మేసుకున్నాడు ఆలస్సించిన ఆశాభంగము తెల్ల వారితే డ్రా కొనేసుకోండి ఆఖరి టిక్కెట్లు ఉన్నాయి అని అమ్ముతున్నాడు వీడు ఒప్పిపోన్నాడు కొన్ని జేవులో ఆ రాత్రి వీడి నిద్రకి భంగం తప్పదు ఉన్నాడే ఏమైందన్నది ముఖ్యం కాదు ఉన్నాడు ఏదో ఏమవుతుందో ఏదో ఒకటి వస్తే రాను వస్తుంది అది ఇలాంటి పాయింట్ ఆ రాత్రి నిద్ర ఉండదు రెండు వేలంటే కర్మ బల ఆసక్తి అంత బలంగా నిద్రని డిస్టర్బ్ చేస్తుంది ఆసక్తి ఏదైనా నిద్రకు పొందడం మొత్తానికి ఇన్ ఎనీ కేస్ అయుక్తుడు కూడా నిద్రపోతాడు కదా ట్యాబ్లెట్ వేసుకున్న నిద్రపోతాడు కాబట్టి నిద్రారూపమైన శాంతి అదొ పెద్ద అచీవ్మెంట్ కింద మనం శాస్త్రంలో చెప్పము నెంబర్ వన్ రెండవది మానసిక శాంతి ఇది ఎలాగంటే ఈ రోజుల్లో ఈ హఠయోగా ప్రాక్టీస్ ఒకటి ఆ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మానసిక శాంతి దొరుకుతుంది అంటే ఏం చేయాలి ఆసనాలు కొన్ని ఉన్నాయి ఒక్కొక్కసర మనస్సు పెట్టి రోజు ఒక అరగంట సేపు ఆసనాలు అవి ప్రాక్టీస్ చేస్తే దీనికి శాంతి లభిస్తుంది ప్రాణాయామం చేస్తే శాంతి దొరుకుతుంది కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్లో కూడా శాంతి దొరుకుతుంది కానీ ఆ శాంతి కేవల చిత్తవృత్తి నిరోధ రూపమైన శాంతి మనస్సులో అలజడిని తాత్కాలికంగా తగ్గిస్తుంది ఆ అలజడికి కారణమును తగ్గించదు అలజడికి కారణం అవిద్య అవిద్య వల్ల వచ్చినటువంటి కామ వాసనలు అవి కారణం వాటిని ఏమీ చేయదు ఉంటాయి కానీ తాత్కాలికంగా అలజడిని ఆందోళనని తగ్గిస్తుంది ఇది ఎలాగంటే దీనికి నాకు నచ్చిన దృష్టాంతం అటు పెట్ట కడుపులో పంట వస్తుంది ఈ మంట ఎట్లాగొస్తుందంటే యాసిడ్ ఎక్కువ పుడుతుంది యాసిడ్ అవసరం అవసరమైన దాన్ని మించి ఎక్కువ పుడితే పంట వస్తుంది యాసిడ్ ఏంటో హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా సింపుల్ యాసిడ్ అది కడపలో పుట్టినప్పుడు అది ఎక్కువైతే మనకు వస్తుంది ఇప్పుడు ఎక్కువ యాసిడ్ పుట్టిందనుకోండి దాన్ని తగ్గించే ఉపాయాలు ఏంటి అంటే బేస్ వేయటం అంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేసే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అది మింగేస్తే అవి వచ్చిన యాసిడ్ని అది న్యూట్రలైజ్ చేసేస్తుంది మీకు చల్లగా అనిపిస్తుంది కావాలి మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ మళ్ళీ యాసిడ్ మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ మంట ఈనో అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అంత బోగస్ మెడిసిన్ అదే కానీ ఇంకొకటి లేదు ప్రపంచంలో ఎందుకంటే వాడు అడ్వర్టైజ్మెంట్ కూడా దాని వాడేంత ఆపరికమైన ఉండదు వీడు బఫేకి వెళ్తాడు ఆయిలీ స్టఫ్ అలాంటి స్టఫ్ అంతా తింటాడు తిని కడుపు మంటతో ఇంటికి పక్కనే ఈనో వాటిలో ప్రత్యక్షం అయినోపాటు దాని ఫంక్షనింగ్ కూడా ఎలా ఉంటుందంటే నేలలో వేయగానే బుసిపుసుము ఉంటుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు సైపరేషన్ చేసుకున్నట్టు అది తీసుకుని ఓట్లోకి పోసేస్తే యాసిడ్ తాత్కాలికంగా బుసుపుసుము అని తగ్గుతుంది మళ్ళీ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ప్రారంభించాలి అది వైద్యం అంటారా అదేం వైద్యం అలా ఉండకూడదు వైద్యం వైద్యం అలా ఉండాలి ఎక్సస్ యాసిడ్ అసలు పుట్టనే రాదు అది వైద్యం అంటే అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అంటే యాసిడ్ పంప్ ఇన్హిబిటర్ అని అంట లోపల యాసిడ్ పంప్ ఉంటుంది దాన్ని ఇన్హిబిట్ చేసేటువంటి మెడిసిన్స్ అన్నీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి మంచి మెడిసిన్స్ ఈ జిన్ ట్యాక్స్ అని మీరు మెడిసిన్ అలా ఉండాలి అంతేగాని యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఇట్లా ఉండకూడదు యాసిడ్ పుట్టకుండా ఆపేసేయాలి అలాగే అలజడి వచ్చింది రోజంతా కర్మఫలాల వెంట కామనల వెంట పనులు తీస్తాడు సాయంకాలం ఎవరికి అలధరు వస్తుంది అలదరి వస్తే యోగా స్టూడియోకి వెళ్తాడు యోగా స్టూడియోలో ఓ పర్టికులర్ ఆసనము కొంత ప్రాణాయామం చేసేసేవాడు అవధి తగ్గుతుంటాయి కాదు మళ్ళీ మొన్నటిపోతేనే వీడి కామ అలాగే ఉంటాయి దాంతో మళ్ళీ రోజంతా ధనము అధికారము వాటి వెంటే పరుగులు తీస్తాడు దాంతో మళ్ళీ అలజడి సాయంకాలం ఎవరికి అలజలు ఈ హఠయోగ బేసిస్ మీద మీరు మానసికంగా శాంతి లభిస్తుంది ఆ శాంతి చాలా బ్రిటిల్ శాంతి అంటే ఎప్పుడైనా పగిలిపోయే శాంతి ఆ శాంతి చాలా సూపర్ఫిషియల్ శాంతి దానికి ఉండి విలువ దానికి ఒకప్పుడు వంట ఎక్కువగా ఉందనుకోండి ఇప్పుడు ఈ యాసిడ్ పంపింగ్హెబిటర్ లేదు అల్యూమినియం హైడ్రాక్సైడ్ కాదు అదే వేసుకుని ఆ తాత్కాలికంగా దాన్ని చేసుకుని తర్వాత శాశ్వత పరిష్కారం కూడా చూసుకోవాలి అక్కడ ఆగిపోకూడదు ఏది తప్పు కాదు కాబట్టి హఠయోగం చేసి ఆసనాలు ప్రాణాయామ రిలేటెడ్ యాక్టివిటీస్ చిత్తవృత్తి నిరోధం చేసి తద్వారా తాత్కాలికంగా జాంత్ర వ్యవస్థలో ఒక గంట సేపు అరగంట శాంతిని సంపాదిస్తే దాని ఎఫెక్ట్ ఇంకో అరగంట ముప్పో ఉంటుంది ఆ తర్వాత మళ్లీ సంసారంలో వ్యవహారం చేసేసి మళ్ళీ అశాంతిని పోగేసుకుని మళ్ళీ సాయంకాలం అయితే మొన్నటి పొద్దున్న ఆ శాంతిని మళ్ళీ క్రియేట్ చేసుకుంటూ ఇది ఎందుకు పనికిరాని వ్యవహారం నేను అల్లెట్ అని ఇప్పుడు ప్రపంచమంతా చలామణిలో ఉన్న ప్రక్రియ అంతా ఇదే చాలా భాగం అయితే దాంట్లోంచి ఆ శాంతిలోంచి ఇప్పుడు మీరు మీడియా పీపుల్ వంద మందికి మ్యాథమెటిక్స్ బోధిస్తే దాంట్లోంచి ఇద్దరు ముగ్గురు మంచి బుద్ధిమంతులు ఎవరో హళ్ళు ఆ విధంగా ఈ శాంతి తాత్కాలికమైన శాంతిలోంచి కూడా కొంతమంది యోగ్యులు మీరు వస్తారు అది వాళ్ళ పుణ్య విశేషం చెప్పి బట్ స్టిల్ అది దానికి ఉంది విలువ బట్ అది దట్ ఈస్ నాట్ ది ఫైనల్ అది కూడా వచ్చిపోయే శాంతియే స్థిరం కాదు మనస్సు లెవెల్లో ఉన్న శాంతి ఈ రెండు నెగిటివ్లు చెప్పేసిన తర్వాత ఇప్పుడు శాంతి ఏంటంటే మనస్సుతోటి సంబంధం లేకుండా ఆత్మస్వరూపము ముందు నిలిచి ఉంటుందా దాన్ని నైష్ఠికి శాంతి అంటారు నిష్ఠా నైష్ఠికి శాంతి నిష్టకు సంబంధించిన శాంతి నిష్ట అంటే ఆత్మనిష్ట అని అర్థం ఆ శాంతి ఆ శాంతిని డిస్కవర్ చేయాల్సి ఉంటుంది అది డిస్కవర్ చేయటానికి దారి సుగమం చేసేదే కర్మయోగమే మీరు ఎప్పుడైతే కర్మఫలాసక్తిని విడిచిపెట్టి కర్మలను ఆచరిస్తూ అప్పుడు ఆ శాంతిని మీరు సంపాదించుకోగలుగుతారు ఇప్పుడు ఇది ఎలాగంటే కర్మఫల ఆసక్తితో మీరు కర్మ చేశారనుకోండి అప్పుడేమవుతుందంటే కర్మఫలమునందుండే ఆసక్తి ఎందుకు వచ్చింది పూర్వ కామ వాసనలను బట్టి వచ్చింది కామ అంటే కోరికలు ఆ డిజైర్స్ వాటి వాసనలను బట్టి ఆసక్తి వచ్చింది కాబట్టి కర్మను ఆ చేసిన ప్రతి సందర్భంలోనూ ఆ కామ వాసనలు మరింత బలపడుతూ ఉంటాయి దానివల్ల సంసార బంధం మరింత జటిలం అవుతుంది తప్పిస్తే సరళం కాదు అలా కాకుండా మీరు కర్మఫలాసక్తి లేకుండా కర్మలు చేశారు ట్రాన్సాక్షన్ అంతా ఉంటుంది కానీ కర్మఫలం మనందో ఆసక్తి ఉండదు ఈగో బేస్డ్ కర్మఫలాసక్తి ఉండదు ఆ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితోటి సమాజ రూపీ పరమేశ్వరునికి అర్పించే విధంగా కుటుంబానికి కూడా సేవ చేయాలి కుటుంబ సేవ కూడా ఈశ్వరార్పణ బుద్ధే కుటుంబ సభ్యులు కూడా ఈశ్వర స్వరూపులే కదా కాబట్టి సమాజంలో పాటు కుటుంబం కూడా ఆ విధంగా మీరు కనుక నిష్కామంగా నిష్కామ కర్మయోగాన్ని ఏమవుతుందో తెలుసిన కొత్త వాసనలు నిర్మాణం కావు పాత వాసనలు న్యూట్రలైజ్ అవుతాయి ఎప్పుడైతే మనస్సు వాసనారహితం అయిపోతుంది మనస్సు అవడం అంటే అది ఎలాగంటే ఇప్పుడు లిక్విడ్ ఉందనుకోండి ఎర్వగా కషాయంలో ఉంటుంది దానికి ఒక జెల్ ఉంటుంది సిలికా జెల్ అని ఆ జల్ కాలంలో పెట్టి గ్లాస్ కాలంలో పెట్టి ఆ లిక్విడ్ పైన పోస్తాడు పైన పోస్తే కింద నుంచి స్వచ్ఛమైన కలర్లెస్ లిక్విడ్ వస్తుంది ఏమంటే మరి ఈ కషాయంలో ఉన్న ఈ ఎరుపంథ ఏమైపోయిందో ఆ జల్ను స్వచ్ఛమైన జలాన్ని కిందకి పట్టిస్తుంది ఆ రకంగా మీరు కర్మయోగాన్ని అనుష్ఠించిన ప్రతి సందర్భంలోనూ మనస్సు ఆ పవిత్రం చేసేటువంటి ఆ కర్మ గుండా వాసైతే కొత్త వాసనలు ఏమీ రావు దానికి కొత్త ఇంక్యూరిటీస్ ఏమి రావు పాతి ఇంప్యూరిటీస్ ఆగిపోతాయి ఎప్పుడైతే ఆ విధంగా మనస్సులో ఉండే వాసనలన్నీ క్షయమైపోతాయో పూర్తిగా క్షయం కానక్కర్లా వాసనలు తగ్గితే చాలు కామక్రోధాది వాసనలన్నీ క్షయమైపోతాయో హఠాత్తుగా ఆ మనస్సులో ఒక సాత్వికత నిర్మాణం అవుతుంది మనస్సు సత్వ కూడా ప్రధానమైపోతుంది ఈ ప్రక్రియ ఎలాగంటే మనస్సులో మూడు గుణాలు ఉంటాయి సత్వ రజస్ తమస్ ఏమంటే తమస్ అంటే సోమరిధనము ఆ తర్వాత మూఢ మూఢస్థితి అంటే మొత్తుగా పడుతూ ఉండడం దానివల్ల ఏ ఉపయోగం లేదు అది తీసిపారే ఇక కామవాసనలు కర్మఫలాసక్తి అంటే అది రజోగుణం ఆ రజోగుణము అది కషాయం వంటిది ఎర్ర రక్త రజస్ రక్త ఎర్ర ఆ ఇరుపనే అర్థం శ్లేష కూడా ఉంది కాబట్టి కర్మఫలాసక్తితో మీరు కర్మలు చేసే సందర్భంలో మనసు అది కషాయం వలె చాలా కలుషితంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే కర్మయోగపూర్వకంగా కర్మఫలాసక్తిని విడిచి నిస్వార్థంగా ఒక కర్మాన్ని అనుష్ఠిస్తారో అప్పుడు ఆ మనస్సులో ఉండే రజోగుణమంతా కూడా పోతుంది ఒక్కసారితో పోదు చాలా జన్మ జన్మాంతరాల నుంచి బాగా మూడు దృఢమైంది కనుక కొంతకాలం కొద్ది రోజులు లేక వారాలు లేక నెలలు మీరు కర్మయోగాన్ని కర్మఫలాశక్తి లేకుండా కర్మలు చేయుట అని కనుక చేసినట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రజోగుణం అంతా పోతుంది మీరు యాక్టివ్గా ఉన్నారు కదా కర్మ చేస్తున్నారు కదా కాబట్టి తమో గుణం లేదు కర్మఫలాశక్తిని విడిచిపెట్టారు కదా కాబట్టి రజోగుణం లేదు కర్మే చేయకపోతే తమో గుణంలో కూర్చొని ఉంటాడు కర్మను చేసుకున్నాడు కర్మఫలాసక్తిని విడిచిపెట్టాడు రజోగుణం లేదు తమో గుణం లేదు సత్వగుణం వచ్చేస్తుంది చూడండి మీరు గమనించండి ప్యూర్ మైండ్ ఇస్ ఆత్మ అంటే కాబట్టి ఎప్పుడైతే మైండ్ ప్యూర్ అయిపోయిందో ఆ ప్యూర్ మైండ్గా ఆత్మని పేరింత వేరే ఆత్మంటూ వేరే ఉండదు ప్యూర్ మైండ్ ఈజ్ ది ఆత్మ అంటే ఆ స్వచ్ఛమైన మనస్సులో ఆత్మ చైతన్యము చక్కగా ప్రతిఫలిస్తుంది ఇప్పుడు వీడు ఆ సాత్వికమైన మనస్సు గలవాడు ఆత్మనిష్ఠుడే అంటాడు ఆత్మ అంటే ఆచలము చేంజ్ లెస్ నిర్వికారము దాంట్లో వికారాలే ఉండవు సుఖదుఖాది వికారాలు తర్వాత కామక్రోధాది వికారాలు ఇవన్నీ మనస్సులో ఉంటాయని చెప్పిస్తే ఆత్మలేదు దీంట్లో ఉన్న రహస్యం ఎలా చూడండి ఆత్మ మనస్సు దేహము చూడండి దేహమునకు సంబంధించి అనేక జగత్తులోని భోగ్యములు మనం కర్మదేహంతో చేస్తాం నేను చేస్తున్నాను మీరు ఎప్పుడైతే అన్నారో దేహముతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాం కర్మఫలం కావాలనే ఆసక్తి ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ దేహములకు సంబంధించిన భోగ్య వస్తువుల తాదాత్మ్యాన్ని చెంది ఉంటాం ఫోర్ లెవెల్స్ ఉన్నాయి భోగ్యములు దేహము మనస్సు ఆత్మ కాదండి ఇప్పుడు ఈ భోగ్యముల ఆసక్తి అనగా కర్మఫల ఆసక్తి ఎప్పుడైతే వచ్చేసిందో మీకు ఆత్మ మరుగున పడిపోతుంది అదే ప్రకాశించ కప్పు పడిపోతుంది దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటే ఆత్మ కప్పుబడిపోతుంది దేహం అనుభవానికి వస్తుంది భోగ్యముల అనుభవానికి వస్తాయి ఆత్మ కప్పుబడిపోతుంది అసలు ఈ అనుభవాలన్నింటికీ మూలమదే అయినా అది కప్పుబడిపోతుంది ఏ మనస్సులో వచ్చే సుఖ దుఃఖాలతోటి తాదాత్మ్యాన్ని చెంది మనం ఉన్నప్పుడు కర్తృత్వం భోక్తృత్వం అంటే మనస్సుతోటి తాదాత్మ్యం నేను కర్తనం నేను భోక్తనం అటువంటి తాదాత్మ్యంలో ఉన్నప్పుడు మనం ఆ సుఖదుఖానుభవంలో మునిగిపోతాము మళ్ళీ ఆత్మ మరుగున పడిపోతుంది ఇప్పుడు భోగ్యములందు తాదాత్మ్యాన్ని విడిచిపెట్టండి అంటే కర్మఫల ఆసక్తిని విడిచిపెట్టండి క్రమంగా దేహము కర్మ భోగ్యములు కలిసి ఉంటాయి కనుక ఆ భోగ్యములు అనగా కర్మఫలములన్న ఆసక్తిని ఎప్పుడైతే విడిచిపెట్టారో దేహాసక్తి తగ్గుతుంది దేహాసక్తి ఎప్పుడైతే తగ్గిందో మనస్సులో ఉన్న రజోగుణ తమోగుణాలు తగ్గి సత్వగుణం ఎప్పుడైతే పెరిగిందో మనస్సులో ఉండే అలజడి ఆందోళన తగ్గిపోయి అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ అవేర్నెస్ అంట కర్మఫలాసక్తిని ఏమంటారో తెలుసిన ఐఎం అవేర్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ కదా అంతే కదా ఎవేరే కదా అవేర్ ఆత్మ ఆసక్తి ఉంది ఐఎమ్ అవేర్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ ఓకే నాకు రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ నేను ఈశ్వర అర్పణ వస్తూ ఇప్పుడు ఏమైపోయింది ఆ రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ మీద ఫోకస్ చేయబడిన అవేర్నెస్ అంతర్గతమైంది బయటికి పోకుండా లోపలికి వచ్చింది ఆ లోపలికి రావటంలో ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ ఓకే రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్స్ తర్వాత ఏముంటుంది బాడీ ఉంటుంది బట్ కర్తృత్వాభిమానాన్ని విడిచిపెడతారు దాంతో ఆ అవేర్నెస్ ఫర్దర్ అంతర్ముఖం అవుతుంది ఐఎమ్ అవేర్ ఆఫ్ ది మైండ్ భోక్తృత్వాభిమానాన్ని విడిచిపెడతారు కర్మఫలాశక్తిలో అది కూడా పోతుంది అప్పుడు ఆ అవేర్నెస్ ఇట్ గెట్స్ ఫర్దర్ ఫోకస్డ్ ఇన్ ప్యూర్ అవేర్నెస్ సో ఐమ్ అవేర్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ అవేర్ ఆఫ్ బాడీ అవేర్ ఆఫ్ మైండ్ అవేర్ ఆఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ ఇంటర్నల్ అవేర్నెస్ అదే నిష్ఠ అంటే అదే శాంతి నైష్టిక శాంతి ఇప్పుడు చూడండి కర్మఫలములు మనకి తెలుస్తాయి అవేర్ కర్మ కర్మఫల వాటి ఏందో ఆసక్తి ఎందుకు వచ్చిందో తెలిసినా ఆ ఇంటర్నల్ అవేర్నెస్ యొక్క మహిమ తెలియకపోవడం ఒక్కసారి మీకు ఆ ఇంటర్నల్ అవేర్నెస్ యొక్క మహిమ ఆత్మనిష్ట యొక్క మహిమ ఎప్పుడైతే తెలుస్తుందో మనస్సు దేహము భోగములు అన్ని అలా ఆ లెవెల్స్ అన్ని కనపడుతూ ఉంటాయి నేను మనస్సు దేహము భోగములు నేను నేను అహం శుద్ధమైన అహం అహంకారం కాదు శుద్ధ అహం అహం వృక్తి అది బ్రహ్మది అహం బ్రహ్మాస్మి నేను మనస్సు దేహము కర్మఫలము కానీ మనం అలా బతుకుతున్నావా కర్మఫలాలతో తాదాత్మ్యం చేయండి దేహమే నేను అనుకుని మనస్సే నేను అనుకుని ఎక్కడికక్కడికి తాదాత్మ్యండి బతుకుతున్నాం కానీ ఆ వివేకంతో మనం జీవిస్తున్నామా ఆసక్తి వివేకానికి శత్రువు కర్మఫలాసక్తి వివేకాన్ని భ్రష్టు పట్టిస్తుంది మీరు ఎప్పుడైతే కర్మఫలాసక్తిని త్యాగం చేశారో భోగ్యములు దేహములు మనస్సు అంటే మనస్సు అంటే ఆలోచనలు వాసనలు నేను ఇప్పుడు నేనేమైపోయిందో తెలుసు ఆ ఆసక్తి కర్మఫలాల్లో కలిసిపోయింది ఇది నాది ఇది నాది అంటే కర్మఫలాల్లో కలిసిపోయింది దేహంతో కలిసిపోయింది మనస్సుతో కలిసిపోయింది దేహం కంటే భిన్నంగా మనస్సు కంటే భిన్నంగా భోగాల కంటే భిన్నంగా నేనే లేకుండా అంతా కలిసిపోయింది పంచదారం తీసుకెళ్లి మట్టిలో కలిపేస్తే ఇంకా పంచదారం ఎందుకు ఉపయోగపడుతుంది అలా అయిపోయింది ముందు కూడా ఉపయోగపడతారు మీరు కర్మఫలాసక్తిని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారో భోగ్యములు దేహము మనస్సు ఈ మనస్సులో చలనం ఉంటుంది నేను నిశ్చలం దేహంలో పరివర్తన మార్పులు వస్తూ ఉంటాయి వయస్సును బట్టి మార్పులు వస్తూ ఉంటాయి రోగం వస్తుంది తగ్గుతుంది అన్నీ నడుస్తూ దేహంలో నేను నిశ్చలంగా ఉంటుంది బయట భోగాలు ప్రారంభకర్మా అనుసారంగా ఈశ్వరానుగ్రహాలు బట్టి వచ్చి వస్తాయి పోతి పోతూ ఉంటాయి నేను నిశ్చలంగా ఉంటాను దీన్ని నైష్ఠిక శాంతి అంటారు దాని మోక్షం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి యుక్త కర్మఫలం తక్కువ శాంతి మాపతి నైష్ఠీం ఇక అయుక్త దీనికి నెగిటివ్ అయుక్త వీడు ఆపోజిట్ బిజినెస్ మ్యాన్ దేవుడికి కూడా బిజినెస్ అసలు బిజినెస్ లోకి భక్తిని కొట్టుకుపోవాయా నువ్వు అంటే వాడు భక్తిలోకి బిజినెస్ని పట్టుకొస్తుంది రివర్స్ అదే స్పిరిచువలైజ్డ్ బిజినెస్ అని చెప్తే వాడు స్పిరిచువాలిటీని బిజినెస్ చేసి పెడతాడు కమర్షియలైజ్కి స్పిరిచువాలిటీ చేస్తాడు భక్తి కూడా బిజినెస్ ఎవరితో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేస్తాడు అయుక్త కేవలము ఈగో యొక్క గోల్స్ కోసమే పని చేస్తాడు ఆ ఈగో యొక్క గోల్స్కే కామకార అని అహంకారం యొక్క గోల్స్కి కామకార అని పేరు అహంకారానికే గోల్స్ ఉంటాయి కామకారేణ వాడికి కర్మలో ఏమీ శోభ మజా ఏమీ ఉండదు కర్మ ఫలమునందే మజా ఉండదు కర్మ దుఃఖరూపం పైగా లంచం పెడితే కానీ పని చేయడం ఎందుకని పని దుఃఖరూపం ఫలము నందే వాడికి ఆసక్తి ఉంటుంది అలాగే దేవుడికి ఒక నైవేద్యం పెట్టాలంటే నాకేమిటి లాభం చూసుకుని నైవేద్యం పెట్టాలి ఏ లాభంతో సంబంధం లేకుండా నైవేద్యం పెట్టమంటే పెట్టడం అసలు అగరబత్తి వెలిగించేదంటే గల్లాపట్టి తెరిచేప్పుడే అగరబత్తి వెలిగిస్తాడు గల్లాపట్టితో సంబంధం లేకుండా అగరబట్టి వెలిగించాల్సిన ప్రార్థన నాకే వచ్చింది మీకు నేను దృష్టాంతం చెప్తాను చిత్తశీ క్లాస్ మీకు ఒక సభకి ముందు ప్రార్థన ఉంటుంది కదా ఒక ఆయన్ని పిలుచుకొచ్చారు అయ్యా మీరు సభకి ముందు ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నారు మీరు ఎంత ఇస్తారని అడిగారు అంటే ఎంతో ఇస్తే కానీ చేయరా అని అడిగారు ఏమీ రాకుండా ప్రార్థన చేయాల్సిన కర్మ నాకే వచ్చిందయా నువ్వు ఎంత ఇస్తావో చెప్పి అని అడిగారు ఐదు రూపాయలు సరే చేస్తాను ఆయన వచ్చారు ఆయన వచ్చి సరిగ్గా వచ్చి ప్రార్థన చేసేసి అయిపోయిన వెంటనే ఇది ఐదు రూపాయలు అయిపోతుంది అంటే వీళ్ళు అయ్యేటి కూర్చోండి సఫలతో ఆయన అధ్యక్షుడిని పిలుస్తున్నాండి ఐఎస్ మీరుకి చీఫ్ గెస్ట్ని పిలుస్తుండే మీరు ఈ సభ ఏది పెట్టకుండా నా ఐదు రూపాయలు నాకేవ్వబని ఇంకెక్కడ ప్రారంభండి ఇస్తావు ఐదు రూపాయలు ఎక్కడికి పోతే కూర్చోటం అన్నాడు ఈ సెక్రటరీ అంటే ఆయన చూడు నువ్వు ఐదు రూపాయలు ఇస్తానన్నావు నేను ప్రార్థన చేశాను నా పనులను అనుకుని వచ్చి ప్రార్థన చేశాను ఇప్పుడు ఈ అధ్యక్షుడు ఈ ఇదంతా నాకు అనవసరం నాకేమి దాని వల్ల నాకేమొస్తుంది నీకే వస్తుందో నువ్వు చూసుకోవాలి నా ప్రార్థన అయిపోయింది నా ఐదు రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అనే దాని చెప్పాడు అంటే అప్పుడు ఆ సెక్రటరీ ఒళ్ళు మళ్ళీ అడిగాడు అంటే మీరు ఐదు రూపాయలు ఇవ్వకపోతే చేయరా అని అడిగారు నేను ఎందుకు చేస్తాను ప్రార్థన ఐదు రూపాయలు ఇవ్వబోతాను ఉత్తు ప్రార్థనలు నేను చేస్తాను అనుకుంటున్నావా ఏమయ్యే ఐదు రూపాయలు అని చెప్పి రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు సో అంటే నేను కొంచెం డ్రమటైజ్ చేసి చెప్పాను సో ఆయుక్త కామకారేణ ఫలే సక్త కర్మ చేశాడు ప్రార్థన చేశాడు మకారేణా చేసేది ఫలేశక్త చేసేది నిబధ్యతే సంసారంలో బంధింపబడతాడు ఈ శ్లోకం భాష్య భాష్యం రేపు పూర్తి కదా ఓం పూర్ణం నమదం పౌర్ణ నముదం పౌర్ణ పూర్ణ్యే